గురించి ధ్యానిస్తా ఉన్నా అయితే గ్రాడ్యుయేషన్ ఏంటంటే వినిపిస్తున్నారు సౌందర్ ఓకేనా ఓకే నేను దిత్యోపండి ముప్పై అధ్యాయం నుంచి స్టార్ట్ చేసినా టూ డేస్ క్రితం అయితే పదిహేనవ వచనం నుంచి చూస్తా ఉన్నాము లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇది డే యాక్చువల్ చూడుము అని స్టార్ట్ చేస్తున్నాడు ఆ యొక్క వచనం చూడుము నేను నేను జీవంలో మేలును మరణంలో తీరును ఇది ఎదుట ఉంచి ఉన్నాను అంటే జీవములు మేలును కాబట్టి ఈ జీవం ఏంటి మేల్ జీవము మేలు ఇవి కాంబినేషన్స్ లాగా చూపిస్తుంది వాక్యంలో మనకి నేడు నేను జీవంలో మేలును తర్వాత మరణంలో కీడను ఎవరైతే మరణాన్ని కోరుకుంటారో వాళ్ళు కీడను కూడా కోరుకుంటారు అది సీక్వెన్సింగ్ లాగా కాంబినేషన్ లాగా ఉండేది జీవము మేలు నువ్వు రక్షణ అనుభవాలకి వచ్చినప్పుడు నీకు మేలు కలుగుతుంది అన్నాడు మరి ఈ లోకంలోనేనా లేక వచ్చేది మన పరలోకంలోనా మనం ఫస్ట్ డే డిస్కషన్స్ ఏముందంటే నేను జీవంలో ఇప్పుడు బ్రతికిన వాడి ఎదుట జీవిస్తున్నాడు జీవం నుంచి పెడుతున్నా అంటే అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలా పదిహేను వచ్చే నేను జీవంలో మేలును మరణంలో కిరును నీ ఎదుట ఒక స్పెసిఫిక్ మనిషితో మాట్లాడుతున్నట్టు నీ అంటున్నాడు నీ అంటలేడు అంటే ఇది ఒక వ్యక్తికి సూచించినట్టు మాట్లాడుతున్నాడు ఇష్టం కాబట్టి ఇష్టం పైన అందరు అనేది ఒకటే ఒక ఇండివిజువల్ అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాను నీ ఎదుట తర్వాత పదహారు వర్షాలు కూడా అంతే నీవు అంటున్నాడు మీరు అంటలేడు కాబట్టి నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యోగాన్ని ప్రేమించి ఇవన్నీ ఫైవ్ పాయింట్స్ మనం చూసినా కూడా డీటెయిల్ గా మెయిన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను జీవంలో మేలును మీ ఎదుట ఉంచినాను పదహారు వర్షాలను నీవు బ్రతికి అంటున్నాడు మళ్ళా అంటే జీవం ఉంటేనే బ్రతకగల మనం చెప్తున్నాడు ఈ పాయింట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆదమవనం చేసినప్పుడు వాళ్ళు యాక్చువల్ గా మరణించిన వాళ్ళే కదా మొదట కూడా మరణంలోనే ఉన్నవాళ్ళు వాళ్ళు వారిలో జీవం లేనప్పుడు మట్టి నుంచి తయారు వాళ్ళు చచ్చిన శవాలే ఇద్దరు ఎప్పుడైతే ప్రభు వారి నాసిక రంధ్రంలో జీవ వాయువుని ఊదిండో అప్పుడే వాళ్ళు ఆ జీవవాయువు ఊదినంత వరకు వాళ్ళు చచ్చిన వారే కదా కాబట్టి చచ్చిన వారిని బ్రతికింపజేసిండు దేవుడు ఎప్పుడు సృష్టి ఆరంభంలోనే ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ నేరు మనవార్తం చేసుకోలా అయితే వీళ్ళు బ్రతకిన వారు కాబట్టి జీవాన్ని ఈ లోకంలో తీసుకుని రావాల కానీ వాళ్ళు మరణాన్ని తీసుకోవచ్చని అనుస్తున్నాం ఎందుకంటే వాళ్ళు అక్కడ చాయిస్ చేస్తారు కాబట్టి వాళ్ళు మరణాన్ని చాయిస్ చేసుకున్నారు కాబట్టి జీవం పొవ్వుకునారు అందుకని ఇప్పుడు 16వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న డైరెక్ట్ గా ఇశ్రాయేలుతోని నీవు విస్తరించినట్లుగా ఆ తర్వాత నీవు బ్రతికి విస్తరించాలి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే లైఫ్ జీవము అనేది కేవలం రసిన అనుభవమే కాదు అన్న పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తుండు మీరు జీవంలో మేలును మీ ఎదుట జీవమును మేలును అంటడు అంటే నువ్వు బ్రతిక దినంలంతా నీకు మేలు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి నువ్వు ఎట్లా బ్రతకాలా జీవం పొందుకున్నాకనే బ్రతకాలా కాబట్టి నువ్వు ఆదాము ఎట్లయితే జీవాన్ని పొందుకొని జీవాత్మడు మనకు కూడా అదే పాయింట్ హెచ్చరిస్తుండే పదిహేను వచనంలో నేను నేడు జీవంలో మేలును మరణంలో కీడును నీ ఎదుట ఉంచి నన్ను నీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడు యోహో వారు ప్రేమించి ఆయన మార్గంలో ఆయన ఆగినను కడలను విధులను ఐదు పాయింట్స్ ఇక్కడ ఆచరించి మళ్ళీ నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను కాబట్టి ఇది ఆజ్ఞ రక్షణ అనుభవం పొందుకోవాలనేది ఆజ్ఞ అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇది నియర్లీ శాల్యువేషన్ కాదు అని నేను రుజువుపరిచిన్నాను నిన్నది అమ్మ ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ ఏను ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్ గా స్టడీ చేస్తున్నా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇది నియర్లీ శాలేషన్ కి సంబంధించింది కాదు అని నేను ఎక్కడ చూపిస్తుంటే రెండు పాయింట్స్ చూపిస్తున్నా మత్తైసు వార్తల కేవలం మన ప్రభు నోట్ల నుంచి వచ్చిన వాక్యం ఇది ముఖ్యంగా మత్తవార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన అది చాలా ఇది చాలా కన్ఫ్యూజింగ్ వాక్యం ఎంతో ట్రై చేసి ఫెయిల్ అయినారు మన టైంలో పాస్టర్ ప్రిచర్ చాలా మంది ఫెయిల్ అయినారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో పాటించడంలో అత్తస్వార్థ పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చడంలో అందుకని నేను ఫెయిల్ కావద్దని స్ట్రగుల్ అవుతున్నాను నేను లాస్ట్ ఫోర్ డేస్ నుంచి దీన్ని అర్థం చేసుకొని ఎట్లా పాటించాలని ఎందుకంటే ఇది పాటిస్తే ఇక్కడ ఒక మేజర్ సీక్రెట్ ఉంది అన్నట్టు నీ లైఫ్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఆధ్యాత్మిక జీవితంలో ఆర్థికంగా ఈ లోకాంకితంగా ప్రతి విషయంలో నీది టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఈ వాక్యం ఒకటి అర్థమైందంటే అంటే అర్థం కావడం అనేది కాదు అర్థమైనాక దాన్ని పాటించినప్పుడు ఇప్పుడు చాలా మంది అర్థమైతారు కానీ దాన్ని హృదయానికి తీసుకోరు అంటే ఐ రిసీవ్ ఐ నేను దీన్ని స్వీకరిస్తున్నా అని నోట్ నోటి ద్వారా హృదయం ద్వారా ఒప్పుకోరు అన్నట్టు వింటున్న వాక్యాలన్నీ జస్ట్గా వినేసి వెళ్లిపోతుంటారు గానీ థ్యాంక్ లార్డ్ టుడే ఐ రిసీవ్ దిస్ వర్డ్ అని ఎవరంటారో ప్రవ్వా నేను వాహనాలనైనా ఈ యొక్క ఈ వాక్యాన్ని నేను ఈ దినం నా హృదయంకి స్వీకరిస్తున్నా ఆహ్వానిస్తున్నాను ప్రవ్వా అంటే యేసన్ ఆహ్వానించడనే కదా కాబట్టి ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన లోనికి మనం వెళ్లిపోతాం మనం మన హృదయంలోకి నచ్చాడు ఆయనలోకి మనం వెళ్ళిపోతాం ఆయనలో దాశ పడతాం అన్నట్టు ఈ యొక్క ఆపత్ దినంల ఆపత్ కాలంలో కాబట్టి ఇప్పుడు చూడండి ముప్పై తొమ్మిదో వర్షంలో అంటాడు ఇది యాక్చువల్గా సిలవను మోయడం అన్నది ఇక్కడ చెప్తున్నాడు తన శిలువ ముప్పై తన శిల్వను ఎత్తుకుని నన్ను వెంబడింపనే వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు కాబట్టి తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనేవాడు నాకు పాత్రడు కాడు అంటే అర్థం ఏంటంటే శిలివని మోయడం ఏంటంటే శిలివ ఎక్కడికి తీసుకెళ్తుంది చివరికి మరణానికి తీసుకెళ్తుంది కాబట్టి ఎవరైతే ఈ శ్రమల గుండా వెళ్లి మరణించకపోతే ఆయనకి పాత్రుడు కాడంటున్నాడు అయితే ఇది లిటరల్ గా లిటరల్ గా డెత్ కి సంబంధించిందా లేక స్పిరిచువల్ డెత్ కి సంబంధించిందా ఆత్ ఆధ్యాత్మికమైన లేక ఆత్మీయమైన మరణానికి సంబంధించిందా ఈ రెండు క్లారిఫికేషన్స్ మనకు అవసరం మీరు ఎందుకంటే పదిహేడవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళా సారీ ముప్పై ఏడవ వచనంలో శిలువను ఎత్తుకొని మూడమంటే ఏందనేది తన తండ్రి నేనను తల్లి నేనను నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు మళ్ళీ ఇక్కడేమంటాడు ముప్పై ఎనిమిదిలో తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించినవాడు నాకు పాత్రుడు కాడు అంటే ఇక్కడ రెండు రెండు యోగ్యతలు చెప్తున్నాడు తన తల్లి నేను తల్లి నేనే నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనేవాడు నాకు పాత్రుడు కాడు కాబట్టి ఎవరు పాత్రులు అంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు కాబట్టి ఆయన జీవానికి పాత్రులు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తన కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇది థర్డ్ పాయింట్ అన్నట్టు కాబట్టి ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఆ జీవం ఆయన జీవంలోనికి మనము పాలు పొందాలంటే లేక ఆయనకి యోగ్యులుగా ఆయనతో పాటు పాలు పొందాలా అంటే పాత్ర పాత్రులం అంటే అదే కదా పాలు పొందడం పార్టిసిపెంట్ ఆయనతో పాత్రులం అంటే జీవంలో ఆయన ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రుల నేను కుమారులైన కుమార్తెనే నాకంటే ఎక్కువ ప్రేమించదు ఈ లోకంలో ఎవరిని కూడా మన మన ప్రభు ఎక్కువ ప్రేమించదు పాయింట్ హైలైట్ చేస్తు మీరు మాట్లాడుతున్న ఇంకేం హైలైట్ చేస్తున్నాడంటే ముప్పై తొమ్మిదో ఇదే వెరీ వెరీ కాంట్రవర్షియల్ వాక్యం బైబిల్ అంతట్లో వెరీ కాంట్రవర్షియల్ వాక్యం బైబుల్ అంతట్లో అంటే నేను స్పెషల్ గా క్రిస్టియన్ లైఫ్ గురించి మాట్లాడుతున్నా ఎందుకు క్రిస్టియన్స్ సంపూర్ణంగా అభివృద్ధి పొందలేకపోతున్నారు సంపూర్ణమైన జీవంలోనికి ఎందుకు రాలేకపోతున్నారు ఆధ్యాత్మికంగా కూడా పేదరికమే ఆర్థికంగా కూడా పేదరికమే శక్తిగతంగా ప్రతి విషయంలో పేదరికంలోనే అనుభవిస్తా ఉన్నారు సంప్రమ లైఫ్ అన్నట్టు అయినా గానీ మనం ప్రతిరోజు ప్రవ్వా ప్రవా ప్రవ అని ప్రార్థిస్తా ఉన్నాం మీరు వ్యర్థంగా ప్రార్థిస్తున్నారు అంటాడు మీరు మీరు సమరయ స్థితి అని మాట్లాడుతుంటారు కూడా అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అమ్మ అంటున్నాడు యాక్చువల్గా అయితే ఆరాధించారంటే సమరయ్యులు యహోవ దేవుని ఆరాధించారు మనకు తెలుసు ఆ గిరిజీమ పర్వతం మీద వారికి మందిరం ఉండండి సమరయ్య సమ్మరయను ఎరస్లీ మందిరంలోకి రానియలేదు కాబట్టి వారు గిరిజీమ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు వాళ్ళు ఆ మందిరాన్ని కూలగొడతారు ఇష్టం పదులు అప్పుడు సమరీలకి జెరుసలేం పర్వతమే మందిరం ఉండదు జెరుసలేం లో సులమును కట్టించిన మందిరం దానికి వాళ్ళని రానియ్యారు అంట రాని వారని సమరీలు ఎవరంటే సగము యూదులు సగము అన్నిలు అన్నట్టు ఇంటర్ క్యాస్ట్ అన్నట్టు ఇంటర్ కమి ఇంటర్ ఎథెనిక్ గ్రూప్ అంటారు దాన్ని కాబట్టి ప్రభు అంటున్నాడు అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటాడు కాబట్టి జీవానికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ కుమారునను కుమార్తెనైను నా కంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు తన సెలవును ఎవరైతే ఎత్తుకోరో వాళ్ళు నా పాతుడు కారంటాడు ఇప్పుడు ముప్పై తొమ్మిదిలోనే ఈ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ వాక్యం నూతన నిబంధన పుస్తకాలలో వెరీ కన్ఫ్యూజింగ్ వాక్యం ఇది ఈ ఒక్క కన్ఫ్యూజన్ నుంచి మనం బయటకు పోతే వాడు యాక్చువల్ గా కన్ఫ్యూజన్ దారి తీసేవాడు కదా దుష్టుడు దారి వాడి అంత కన్ఫ్యూజన్ దారి దాన్ని అర్థం చేసుకునియకుండా వాడు ఎంత కాలం నుంచి ఆపుతున్నాడు ఎందుకంటే మొత్తం ఇక్కడే ఉంది నీ జీవిత విధానంలో సంపూర్ణంగా నువ్వు ఆయన జీవంలోనికి రావాలంటే ఇదే కీ అన్నట్టు ముప్పై తొమ్మిదిలో ఏముందంటే తన ప్రాణాలను దక్కించుకున్న దాన్ని పోగొట్టుకున్నాను ఆల్రెడీ రక్ష పొందిన కదా మళ్ళా పోగొట్టుకోవడం ఏంది తన ప్రాణాలను దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాంటే నువ్వు ఎట్లా నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు ఈ లోకంలో చాలా మంది దక్కించుకుంటారు వాళ్ళ ప్రాణాన్ని డబ్బులు సంపాదిస్తే ఏముంది బ్రదర్ అన్నీ దక్కించుకోవచ్చు అంత పోగొట్టుకున్నారు ఈ కోవిడ్ వల్ల ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సహజంగా శారీరకంగా వాళ్ళ సొంత తలంపులు ఉపయోగించి దాన్ని దక్కించుకోనికి ప్రయాసపడి ఓవర్ నైట్ మొత్తం వాష్అవుట్ అయితే ఈ లాస్ట్ ఎయిట్ మంత్స్ లో మొత్తం వాష్ అవుట్ నేను చూస్తున్నా కదా రెగ్యులర్ గా ఎకనామిక్ ఎందుకంటే మన మినిస్ట్రీలో ఎకనామిక్ ఆర్థిక స్థితి పతనం కావడం అనేది టూ నుంచి చూపిస్తుంది దేవుడు మనకి టోటల్ ఎకనామిక్ కొలాబ్స్ గురించి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూపిస్తున్నాడు దేవుడు కానీ ని థౌజండ్ ఎయిట్ లో చూపించండు ఫస్ట్ ఎకనామిక్ కొలాబ్ టూ థౌసండ్ ఎయిట్ లో స్టార్ట్ అవుతుందని అది టూ థౌజండ్ సిక్స్ నుంచే చూపించండి మనకి టూ లో వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట ప్రభుత్వం చూపించినట్లు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మనకి ఫోర్ ఇయర్స్ నుంచి చూపిస్తుంది టోటల్ కొలాబ్స్ అన్నాడు ఈ కోవిడ్ వల్ల టోటల్ కొలాబ్స్ అయింది ఒక నైట్లనే ఒక రోజులనే ఎన్ఫెక్స్ పాయింట్స్ తగ్గిపోతే కొన్ని కోట్లు కొన్ని వేల కోట్లు మాయమైపోతుంది ఈ దేశంలోకి వెళ్ళి మనీ అట్లా నాలుగైదు సార్లు అయింది ఇది తేరుకోవాలంటే న్యూస్ పేపర్స్ అంతా చూస్తా ఉంటుంది ఇది తేరుకోవాలంటే చాలా సమాచారం పడుతుంది ఆర్థిక స్థితి కాబట్టి మనుషులు ఈ తొమ్మిది నెలలలో పోగొట్టుకున్న పక్కలన్నిటినీ ఇప్పుడు దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ ప్రభు మనకు చూపించండి ఎట్లా దోచుకుంటారు మొత్తం దోచుకొని తీనగలాగా తయారైపోతుంది ముఖ్యంగా మతపరమైన జీవితంలో క్రైస్తవులు మార్నింగ్ చూస్తున్న న్యూరోగాడ్ ట్యాబ్లెట్ జనరల్ గా నేను అందరికి ఈ న్యూరోగాడ్ ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తా ఉంటాను మల్టీవిటమిన్ టాబ్లెట్ బలహీన ఉన్న అది కోవిడ్ కి ముందు ఎంతో లాగా ఆ టాబ్లెట్ ఈ రోజు మార్నింగ్ నేను టాబ్లెట్ ఎంతో సన్నగా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు ప్రతి టాబ్లెట్స్ ని అట్లనే తయారు చేసి పడేస్తున్నారు ప్రైసెస్ పెంచారు ప్రైసెస్ పెంచే కోన రణేష్ కాంపిటీషన్ లో దెబ్బ తింటారని ప్రైసెస్ అటెండే పెడుతున్నారు క్వాలిటీ క్వాంటిటీ తగ్గించేస్తున్నారు ఇది మనం దాని వల్ల చూసిన ఆ బంగారు ప్రతిమ ప్రతిమ తల బంగారము కాళవ మట్టి కాబట్టి వరల్డ్ స్థితి అంత మట్టిలాగా తయారైతుంది ఇనుము మట్టి కలిసిన జీవితంగా తయారైతుంది అవి గుంపులు కదా రెండు గుంపులు ఎనివే అంత డీటెయిల్ గా నేను వాటిని చూపాను కానీ ఇప్పుడు ఏమంటుందంటే తన ప్రాణము ముప్పై తొమ్మిదవ వచ్చినాం తన ప్రాణము దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకునను గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్న వాడు దాన్ని ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఎందుకంటే దానికి ముందే తల్లినైనా తండ్రినైనా కుమారునైనను కుమార్తెనైనా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తన శిలువను పెంబరింపని వాడు దాని తర్వాత ముప్పై తొమ్మిదికి తన ప్రాణాన్ని దక్కించుకుని వాడు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఏసు ప్రభువే అసలైన జీవము ఈ లోకంలో ఉన్నదంతా మరణం ఈ లోకంలో ఉంటే మరణం ఏసు ప్రభులో ఉంటేనే జీవం మనం అందుకే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అని అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అంటే జీవం గల నేను ఉన్నాను కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడల్లా నాకు జీవం జ్ఞాపకానికి ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు మార్గం జ్ఞాపకానికి అసలైన మార్గం ఆయన నామాన్ని ఉచ్చరించప్పుడల్లా ఆయననే సత్యము అన్న విషయాన్ని యాకం చేస్తుంటారు కాబట్టి సైతాను అభివృద్ధికుడు కాబట్టి అభివృద్ధికు మీకు జనకుడు కాబట్టి నువ్వు ఇన్ ద నేమ్ అని వాడినప్పుడు ఆయన ఊదుతున్నావు నువ్వు ఏ చూస్తాం మనం ఎముకల మీదకి ఊదామన్నాడు ఏ హెచ్కేళ్ళి అట్లనే మనం కూడా ఊదుతున్నాం అంటే నిజంగా ఊదలనేది కాదు ఈ యొక్క వాక్యాన్ని వాడుతున్నాం మనం ఒకరి జీవితాల్లో ఆయననే జీవం కాబట్టి In the name of Jesus, raise up and then, that's the reason for the life of Jesus. In the name of Jesus, I declare healing to your body. That life will be the same as the body of the body. That's the reason for the life of Jesus. That's it. So, if you want to go to Jesus' prayer, you will be able to go to that prayer. That's why, ఈ లోకంలో నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది నీ నుంచి దూరం అయిపోతుంటది అది లైఫ్ ఇది బహు నాకు చాలా ఎందుకంటే ఎప్పటి నుంచి నేను ధ్యానిస్తున్నా గానీ వెరీ డిఫికల్ట్ గా అర్థం చేసుకుంటున్నా ఏంటంటే నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో దాన్ని హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటా వాక్యం అట్లా ఈ లోకపు విధానం కానే కాదు ఉదాహరణకి ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేయ బ్రదర్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయ బ్రదర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయ బ్రదర్ నువ్వు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఆరు రూపాయలు వస్తుంది బ్రదర్ అని చెప్తా ఈ లోకపు విధానం ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది కానీ ఈ ఈ వాక్యం విధానం ఏంటంటే నువ్వు పోగొట్టుకుంటే నీకు ప్రాఫిట్ అంట మొత్తం విరుద్ధంగా చేయండి ఈ లోకపు విధానానికి విరుద్ధం ఈ వాక్యం నువ్వు ఏది పోగొట్టుకుంటావో దాన్ని హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటావంట ఉదాహరణకి సేవా జీవితంలో మనం ఏ రీతిగా మన టైం ని ఇన్వెస్ట్ చేస్తా అంటే పోగొట్టుకుంటామనంటే టైం ఏ రీతిగా మన యొక్క ప్రయారిటీస్ అన్నింటిని అంటే ముఖ్యమైన పనులను అన్నింటిని పక్కకు పెట్టి ప్రభు వెళ్ళిపోతా ఉంటాం అదే రీతిగా ఏ రీతిగా మన వనరులన్నింటినీ దేవుని సేవలోకి మనం వాడుతూ ఉంటాం అంటే మనం వాటిని కదా పోగొట్టుకుంటున్నాం ఈ లోకంలో ఏది పోగొట్టుకుంటావో అది హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటావని నిన్న మీకు వాచ్యం చూపించిన మరోసారి చదివి అక్కడికి వెళ్ళిపోతాం చూడండి తన ప్రాణంలో దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి నువ్వు ఈ లోకంలో ఇది ఇది యాక్చువల్ గా మరణానికి సంబంధించిన వాక్యం కానే కాదు అట్లనే టీచ్ చేసేది ఈ సంవత్సరాలు పాస్టర్స్ ఏ రూపకం కూడా ఇది మరణానికి సంబంధించిన విషయం కాదన్నది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఇది ఒక అంచెలంచెలుగా నీ జీవన విధానాలలో మార్పులకి సంబంధించింది ఇది ఇప్పుడు నీకు వివాహం జరగనంత వరకు నువ్వు ఒక ఒక కుమారుడు లాగా ఒక కుమార్తె లాగా ఉన్నావు మీ కానీ ఎప్పుడైతే వివాహం జరుగుతుందో నువ్వు ఇంకోటైతే గేమ్ పొందుకుంటున్నావు అంటే భార్య గాని భర్త కాని పిల్లలు అదే అన్నట్టు లైఫ్ అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ లాగా దేవుడు మనకు చూపించడం జరుగుతుంది లేక మన జీవన విధానంలో మార్పులని ప్రతి దానిని ఒక విలువ విధానాన్ని చూపిస్తుంది మీ లైఫ్ ఇట్లా మార్పు చెందుతుంది నా లైఫ్ ఎన్నో మార్పులు వచ్చినాయి కదా నా జీవనంలో ఎన్నో మార్పులు వచ్చినాయంటారు అవన్నీ లెవెల్స్ ఆఫ్ లైఫ్ అన్న విషయాన్ని చూపిస్తున్నారు ఎవరితో గురించి నేను చూసినా ఆయన ఏం చేసిండ్రు ఆయన లైఫ్ అంతా పోగొట్టుకున్నారు వాలి అని పోగొట్టుకున్నాడు బాల్యంలో ఎంజాయ్ చేస్తుంది వాల్యాన్ని పోగొట్టుకున్నాడు తన అన్నదమ్ములు అమ్మేసేరు అతన్ని తన దాని తర్వాత యవన స్థితిని పోగొట్టుకున్నాడు ఆయన యవన కాలాన్ని యవన కాలంలో అతను ఏం చేసినారు అతన్ని ఐగురు సెల్ అట్లా అమ్మేసారు ఐగురు సెల్ ఏం రెండు సార్లు అమరు అంటే మొత్తం నాశనం అయిపోయిందన లైఫ్ అంతా బ్యూట్యూబ్ కూడా నాశనం అయిపోయింది సాంప్రద పొట్టిపరింట్లో తన పరిశుధ నాశనం అయ్యేది కానీ దాన్ని క్లియీకరించుకునే ఆయన పరిశుధ పోగొట్టుకునే కొన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు ప్రక్షణమైన కాంప్రమైజ్ ఏంటంటే ఆయన పలు పొట్టిపరి ఇంట్లో గొప్పవిడేవాడు ఎంతో ఆలస్యవంతుడేవాడు అంటే మరణాన్ని రుచి చూసేవాడు ఈ లోకాన్ని సంపాదించుకునేవారు కానీ ఆయన జీవాన్ని సంపాదించుకున్నాడు అన్ని పోగొట్టుకున్నాడు కానీ దేవుని విడిచిపెట్టలేదు దేవసేపుల నుంచి నేర్చుకున్నాడు లెక్క అది నేను ఏమి పోగొట్టుకున్నా కానీ దేవుళ్ళు మటుకు విడిచిపెట్టలేదు అందుకు ఆయన తన కళలు నెరవేరణం దిగలుగుతున్నాడు మనం కూడా కళలు కంటే అవతం కానీ ఉన్న కళలు మన కళలు ఏమి నెరవేరణి వాటిని ఎక్కడ నెరవేర్చుకున్నా మనం నా లైఫ్ లో మన ఎన్నో విశేషాలను దేవుడు తీసుకొచ్చిండు గానీ ఎప్పుడు మనం వాటిని స్వీకరించాలి వాటిని పెంపొందించుకోలేదు అమలు పరచుకోలేదు మన లైఫ్ లో అందుకు మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎదుట ఆయన జీవాన్ని పెట్టింది అంటే అర్థం అది ఎంత సమృద్ధిగల జీవం అనేది ప్రక్షాదం పొందినకనే మనం అర్థం చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జీవాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని తెలియ పొందుకుంటారు కానీ చాలా మంది దాన్ని పోగొట్టుకోకుండా కష్టపడి సంపాదించుకోండి ఇన్సూరెన్స్ పాలసీకి తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి హాస్పిటల్ లక్ష లక్షలు ఖర్చు పెట్టి సిక్స్ సెవెన్ ల్యాక్స్ ఖర్చు పెట్టినా బయట రావట్లేదు వాటి శుభ్రం విషయంలో పది కోట్లయిన ఖర్చు హాస్పిటల్ ఖర్చు అయినా కానీ బయటకు రాలేకపోయింది కాబట్టి మనము మన ప్రభు కొరకు వీటన్నిటినీ సాక్రిఫైస్ చేయగలిగితే మన బాల్యాన్ని మన యవన కాలాన్ని మన వృధాప్యాన్ని మన ఉద్యోగాన్ని ప్రతి దాన్ని పైన కొడుకు చేస్తే వాటన్నిటిని హండ్రెడ్ టైమ్స్ వాపతిస్తారట చూడని పత్ తో నిన్న దినం తీసినాం మన పచ్చి తర్వాత పంతొమ్మిదో అధ్యాయం కదా పదే తర్వాత పంతొమ్మిదో అధ్యాయను ఇరవై తొమ్మిదవ దాన్ని మరీ అలాబరేషన్ గా చూపిస్తాడు చూడండి నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రుల నైనను తండ్రి ఇక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాడు నా నామం నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెండూ తండ్రినైన తల్లినైనను పిల్లలనైనాను భూములనైనాను ఇండ్లనైన విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఈ లోకంలోనే పొందుతాడు ఇక్కడ చూడండి వాక్యం అంటే వాటన్నిటిని మనము సాక్రిఫైస్ చేస్తున్నాం ఏకీక్రిత నామం కొరకు నిమిత్తం అంటే అదే కదా ఆ నామం కొడుకు నువ్వు శివారాత్రం కష్టపడతావు ఆ నామాన్ని వ్యక్తపరచడానికి వరకు మనుషులకి తీవ్రాతలు కష్టపడాలంటే నువ్వు అనదములతో నిడగలుగుతున్నావు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు అక్కడ పోగొట్టుకున్నావు నీ లైఫ్ ని అక్క చెల్లెలతో నువ్వు టైం అక్కడ పోగొట్టుకుంటున్నావు తండ్రితో నేను తల్లితోనైనా టైం స్పెండ్ అక్కడ పోగొట్టుకుంటున్నావు ఆ పిల్లలనైనా పిల్లలతోనూ టైం పెట్టలేకపోతున్నావు నీకు భూములు ఇచ్చాడు దేవుడు గతంలో పూర్వీకుల నుంచి వచ్చినాయి అయినా నువ్వు వాటి మీద నీ ఖర్చు పెట్టలేకపోయినా వాటి మీద నీ టైమే నీ ఇళ్ళలో నువ్వు ఉండలేకపోతున్నావు వీటన్నిటి నువ్వు రీతిగా చెప్పాలంటే వాటిని విడిచిపెట్టి ప్రతి వాడు నూరు రెట్లు తిరిగి పొందుకుంటాడంట ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇదియు కాక అండి ఇరవై తొమ్మిదో వస్తంలో ఇదివి కాక నూరు రెట్లు పొందుకుంటారు ఈ లోకంలోనే ఇది కాక నిత్య జీవంలో తమపించుకుంటారంట కాబట్టి ఈ వాక్యం మరణించాక పొందుకుండేది కాదు ఇది నూరు రేట్లు పొందడం అనేది కాదు ఈ లోకం విడిచిపెట్టాక ఈ లోకం ఉన్నప్పుడే నూరు రేట్లు పొందుకుంటామంట ఇది గాక అంటున్నాడు అంటే ఇదిగాక నిత్య జీవం కూడా స్వతిపించుకుంటామంట మనం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే క్రైస్తవులు ఎట్లా ఈ వాక్యాన్ని పాటించి ఇతరులకు మాదిరిగా ఉండాలా వీరితో పాటు వీరి దేవుడు వీళ్ళ తోడై ఉన్నాడు అని ఇతరుల పలు గురించి ఎట్లా మాట్లాడినంత గతంలో ఈరోజు మన గురించి మనో కైస్తవులా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఉండాలంటే నువ్వు వీటిని నువ్వు నూరు రెట్లు నీ గురించి ఎవరు మాట్లాడకూడదు కాబట్టి ఈ జీవం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నాకైతే ఇక్కడేం కన్ఫ్యూజన్ లేదు క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే ఈ లోకంలో అందరు ప్రతిదీ సంపాదించుకుంటారు దాన్ని పోగొట్టుకుంటారు కోవిడ్ అందరు పోగొట్టుకున్నారు ప్రాణాలు కూడా ఒగొట్టుకున్నారు ఆకులు కూడా పోగొట్టుకుంటారు కోట్లు కోట్లు పోగొట్టుకున్నారు అయినా కానీ ఏం లాభం లేకపోయింది కానీ మనకి ఏంటంటే దాన్ని పోగొట్టుకోవడం వల్ల జీవన విధానం క్రైస్తవ జీవితంలో అడుగడుగున ఎట్లా మనము అభివృద్ధి పొందాలా అని అదే వినిపించింది వివాహం సార్ అలా నేను గొర్రెలకు మంచి పాపడని గొర్రెలు పడుతున్న యొక్క ప్రాణము లేక జీవము పెట్టడానికి వచ్చిన అంటున్నాడు అది కూడా ఎటువంటి అబండెంట్ గా జీవనానికి ఐ కేమ్ గివ్ లైఫ్ లైఫ్ దట్ ఈస్ అబండెంట్ అంటున్నాడు అక్కడ కాబట్టి మీకు ఆల్రెడీ రక్షణ అనుభవం ఇచ్చాడు దాని నుంచి అబండెన్స్ కిస్తా అంటాడు అబండెన్స్ అంటే ప్రకృతి సాధన కూడా ఈ లోకంలో సమృద్ధి ఆత్మీయం కూడా సమృద్ధి వాక్యంలో సమృద్ధిగా వాక్యాన్ని అర్థం చేసుకుంటారు అదే రీతిగా ప్రకృతి అర్థంగా కూడా సమృద్ధిలో మీకు తీసుకొస్తాడు నీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అక్కడ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ అవన్నీ అపెండెంట్స్ కి దారితీస్తాయంటాడు అవి కూడా ఉన్నాయి అక్కడ అట్లాడు ఉద్యోగ స్థలం ఒకవేళ నీకు ఉద్యోగం కాకపోతే నీకు ఒక బిజినెస్ ఇస్తారు ఎవరేనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేశారు ఫామో టూ అయినారు ప్రాస్పర్ ఇదే దీనికి ప్రసాక్షం అన్నట్టు ఈ వాక్యం కాబట్టి ఆయన కొరకు మనం అన్ని సాక్రిఫైస్ చేస్తాం మన టైం మన లైఫ్ మన ఎనర్జీ బాల్యం నుంచి మీ సృష్టికర్త స్మరించమన్న వాక్యం జ్ఞాపకం చేసింది ఏంటంటే ఆయనని స్మరించడం అంటే ఆయనలో ఇన్వాల్వ్ కావడం ఆయనలో లీనం కావడం అంటే ఆయన కొరకు సంపూర్ణంగా మీ టైం బాల్యం నుంచి సాక్రిఫైస్ అన్నట్టు ఎవరిసేపు జీవితం తావి కూడా తన బాల్యాన్ని అంతా సాక్రిఫైస్ చేసింది బాగా కొరకు ఎంజాయ్ చేయకుండా బొరల కొరకు తన టైం అంతా ఆ రీతిగా అబండెంట్ గా లేపెడి లేవు సో అన్ని తిరిగి పొందుకున్నట్టు మనం చూస్తున్నాం సో ఇక్కడ పాయింట్ కంక్లూడింగ్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను దాని తర్వాత నీకు తన కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకుంటేనే కానీ దాన్ని తిరిగి ఏసీ కురిత నామం కొరకు చాలా మంది సాక్రిఫైజ్ చేస్తూ ఉంటారు అవుట్ సైడ్ ఏసీ కురిస్త నామం అవుట్ సైడ్ డీస్ నేను అంత సాక్రిఫైజ్ చేసుకుంటా ఉంటారు కానీ మనం మటుకో ఆయన నామంలోనే సాక్రిఫైజ్ చేస్తూ ఆ నామం నిమిత్తం అన్నాడు ఏది మీరు పోగొట్టుకుంటారు ఆ దాన్ని నూరువేట్లు పొందుకుంటారు ఇదిగాక నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అన్నాడు కాబట్టి కొద్దిసార్లు అనిపిస్తున్నట్లు నాకు కూడా నేను నా లైఫ్ లో బెట్ ఎంత పోగొట్టుకున్నది నైన్టీన్ ఎయిటీ నైన్ లోనే అమెరికా నేను ఎయిటీ నైన్ నైన్టీ లో ఈ రోజు కోటీశ్వర్ నైట్ నేను కోట్లు ఉండేది రెండు వేల ఒక కోట్లను ఉండేది లేకపోతే వంద కోట్లను ఉండేది నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం యూఎస్ లో థర్టీ ఇయర్స్ కదా మాట అటు ఈ రోజుకి ఎంతో సమృద్ధిగా ఎంజాయ్ చేస్తాం మేము కానీ అది నేను సెక్రీఫైజ్ చేసిన దేవుని సేవ కొడుకు తిండికుల కొరకు తల్లినెళ్ళ కొరకు పై ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి నాగపూర్లో ఆ జమ్షెడ్పూర్ లో మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి రెండున్నర లక్షలు నెలకి జీతం కానీ దేవుని సేవ నేను దాన్ని సాక్రికైజ్ చేసిన హైదరాబాద్ లో ఉంటే బైజ్ గారికి వచ్చి చర్చకి తిరగొచ్చు సక్రికలు తిరగొచ్చు అని ఆ ఉద్యోగాలన్నీ నేను ఫ్యాకరిఫైజ్ చేసిన కనిపిస్తుంది రెండున్నర లక్షలు నాకు ఎప్పుడు కాదు టూ థౌజండ్ ఎయిట్ గురించి మాట్లాడుతున్నాను టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ రోజు రెండున్నర లక్షలు అంటే దగ్గర ఒక కోటి వేయినా వన్ క్రోడ్ లాస్ అయింది ఈ లోక దృష్టిలో కానీ నేను అది గొప్ప గొప్ప విధానంగా ఎందుకు తెలుసుకుంటున్నాను ఏంటంటే నా ప్రభు నామం నిమిత్తం నేను ఇవన్నీ సాట్రిఫై చేసిన వాటన్నిటికి హండ్రెడ్ టైమ్స్ నేను తెలుస్తుంది నేను ఏమేమి పోగొట్టుకున్నానో వాటి అన్నిటి టైమ్స్ పొందుకుంటాను ఏవి పోగొట్టుకుంటావో ఆయన నామం నిమిత్తం యోగం అంటే కదా ఆయన నామం నిమిత్తం పోగొట్టుకుంటుంది పది మంది పిల్లలు ఆస్తులకి ఆయన తిరిగి అన్ని హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటా లేదా మంది పిల్లలు పరలోకంలో ఉన్నది మంది పిల్లలు భూలోకంలో ఉన్నది మంది హండ్రెడ్ టైమ్స్ అవి ఆయన ఆస్తులన్నీ హండ్రెడ్ టైమ్స్ తిరిగి వచ్చేస్తున్నా కాబట్టి ఈ పని ఆయన నామం నిమిత్తం మేము ఏది పోగొట్టుకుంటావో ఈ లోకంలో సాక్రిఫైజ్ వాటి అన్నింటినీ తిరిగి పండుకుంటా ఉంటుంది ఇది నేనైతే నా తేడా జీవితంలో ఎంతలో అనుభవ అనుభవంభ వర్షం పడుతుంటే ఒక రోజు వర్షం ఆ వర్షంలో కూడిన మీ తేడా ఆ రోజు అక్కడ కుటుంబంలో బహు అద్భుతమైన కార్యం జరిగింది తెలిపోయిన భార్య భర్తలు కల కుమారు ఎన్నో సంవత్సరాలుగా ఆయన ప్రెగ్నెన్సీ కలియగా లేదు ఆకురం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అట్లాంటి ఎన్నెన్నో విశేషమైన అద్భుతం జరిగింది మనం సాక్రిఫైస్ చేస్తున్న మన టైము రిజర్ కొరిత ఇన్వెస్ట్ చేస్తే దేవుడు విశేషమైన అద్భుతాలు చేసినట్టు చూస్తున్నా మనం ఆబ్రాం గురించి చూసినాం ఎంతో కనంగా తిరిగి పోగొట్టుకున్నది ఆయన బహుధనికుడు ఆకులన్నీ విచ్చిపెట్టి వచ్చేసిందా లేదా కల్వీల ప్రాంతాలైన పూర్తి అనే ప్రాంతాల నుంచి నష్టపోతుంది అలా అది విడిచిపెట్ట కుటుంబికుల నిబంధులని మిత్రులని అందరినీ రుచిపెట్ట చేశాడు అక్కడ చెప్తుంది తివాతానికి జనకుడు అన్న పేరు మండుపడ దేవుని స్నేహితుడు అన్న పేరు మండు పడ వాక్యం అందుకే మనకి జ్ఞాపకం చేయబడింది ఏంటంటే మనుషుడు రొట్టె మాత్రమే జీవించడు కానీ దేవుడు నోటి ప్రతి మాట వాళ్ళని జీవించదు వాకు వాళ్ళని జీవించదు ఈ వాక్యము నిన్న మెడికిగా అవ్వలేదు లైఫ్ తీసుకెళ్ళాలా మీరు ఏ రీతిగా అయిన కొడుకు మీ యొక్క ని మీ లైఫ్ ని బ్యాక్ సైట్ చేస్తున్నారు ఆ విషయం మీకు అర్థం కావాల ఒకటే వాక్యాన్ని చూపిస్తా ఏ రీతిగా అర్థమవుతుందో మీరు చూడండి కీర్తన గ్రంథం లాస్ట్ వాక్యం నేను చూపిస్తా వచ్చింది కీర్తన గ్రంథము అధ్యాయం నలభై రెండు కీర్తన గ్రంథము రెండు ఏడవ వచనం జన ప్రవాహం సార్ వాళ్ళు కాల్ చేసినారా సార్ మీకు ఏమన్నా చేస్తే మార్చానంటే పోయినారంట సార్ అక్కడికి లేదు లేదు ఫోన్ చేయ ఇంకా బయలుదేరలేదు అయ్యో పోయినాక లెవెన్ థర్టీకి రీచ్ అవుతారట అక్కడికి ఓకే ఓకే సరే చూసాం లేదు నేనన్నా పోయినాక ఫోన్ చేయమని చెప్పిన టెవెన్ థర్టీ కేంద్ర అదే చెప్పిన మీరు పది గంటకే ఉండాలి కదా అంటే లేట్ అయిపోయింది అన్నారు ఊబర్ బుక్ చేసుకున్నారట లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీకి రీచ్ అవుతారట అక్కడికి నేను ఎప్పుడైనా రీచ్ కానీ లోపలి నాకు ఫోన్ చేయండి చెప్పిన చివరి లోపలే ఉంటారా తర్వాత ఉంటాడని చెప్పిన చెప్పారు అయితే తాను కీర్తన గ్రంథము నలభై రెండులో ఒక చివరి వాక్యం చూపించేస్తున్నాను అనిస్తాను కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయము ఏడవ వర్షంలో ఏముండ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుపుచున్నది ఎవరైనా విన్నామా ఈ వాక్య ఈ పదాలు కరడు కరడును పిలుపుస్తున్నది కరడు కరడును పిలుపుస్తున్నది ఎట్లా నీ జల ప్రవాహ ధారల ధ్వని విని జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుస్తున్నది నీ అలన్నీ నా మీదుగా పొందు కాబట్టి ఈ కరడు కరడు అర్థమైపోతుంది it needs to be called for money see the call unto deep and <laughs> na konje uh, note la <laughs> pettukona uh, anna ee kirtana granam 42 avadyamu 7 avachanamlo teen verse the call unto deep at the noise of your waterfalls on your way and below have gone over me so but deep calls unto deep so janaka samakee daalnaa almost oka 25 years kitta oka oka goppa daivadigane ee topic ni vaakyam pradaristune ninnanu that deep calls unto deep and ee vaallu vaan chesina vaakyam naaku ee roju totally different ga antistundi endukante ikkada manam chustunadi ganangay indakki mana patayuvaalu vishesham indaka పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది రచిస్తున్నాను మనోసారి నేను దాకా రిపీట్ చేస్తాను సరే రిమైండర్ లాగుంటాయి మనకి వాక్యం ఎప్పటికీ లైఫ్ లో పత పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షాల్లో నామం నిమిత్తము అన్నదమ్మలైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులనైనాను పిల్లలైనను భూములనైనను ఇనైనాను ప్రతి వార్డునో నూరు రేట్స్ పొందాను అంటే ఏంటంటే దేవుడి సేవ కొరకు వీటన్నిటిని మనం సాక్రిఫైజ్ చేసుకుంటే అంటే సాక్రిఫైజ్ అంటే వాటిని టోటల్ గా విడిచిపెట్టడం కాదు అమ్మి వేయడం దాన్ని తక్కువ అర్థం చేసుకుంది ఇంతకాలం వాటిని పట్టించుకోకపోవడం వాటిని ఎక్కువ ప్రేమించకపోవడం ఎందుకంటే ఇదంతా ఏ శుభ్రమణి ప్రేమించడం అనే విషయం జ్ఞాపం చేయబట్టింది నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించిన పాత్రలు కారణాడు కాబట్టి ఈ నామము నిమిత్తం ఏ పి నిమిత్తం మీరు ఈ వీటి అన్నింటినీ ఎక్కువగా ప్రేమించకుండా ఏ సీ నామానికి ప్రాధాన్యత పోతే ప్రతి వాడు వాటిని హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటాడు నూరు రేట్లు పొందును ఇదిగాక నిత్య జీవం ను రెండు క్రియ ఈ లోకంలో నువ్వు హండ్రెడ్ టైమ్స్ అభివృద్ధి పొందుతావు అన్నింటి పొందుకుంటావు అలాదంటున్నాడు దాని తర్వాత ఇదిగాక నిత్య జీవం అయితే ఇందాక చూసిన ఈ కీర్తన గ్రంథంలోని వాక్యము నలభై రెండవ దాంట్లో చూస్తున్నాం కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయము వచనంలో కరడు గురించి మాట్లాడుతున్నాను కరడు అంటే వరం చెప్పగలరా నలభై రెండు అంటే డీప్ అన్న విషయానికి జ్ఞాపం చేయబడుతుంది మీ జల ప్రవాహాల ధారల ధని విని కరడు కరడును డీప్ అంటున్నారు అయితే చాలా మంది ఏమంటారంటే నీ అంతరంగ ముందున్న నీ యొక్క ప్రాణము దేవుని దోషి దేవుణ్ణి ప్రార్థిస్తుంది డీప్ అంటే బహు లో తన కదా కరడు అంటే కూడా అంతే కరడు అంటే సముద్ర దీపం కంప్లీట్ డీప్ అన్నట్టు కంప్లీట్ డీప్ కాబట్టి కరడు కరడును పిలుపు చిన్నది అన్నప్పుడు దీన్ని మనం ఏరింటి అర్థం చేసుకుంటాం ఎవరికైనా ఇది క్లూ ఉంటే డిస్క్రస్ చేయొచ్చు అదర్వైజ్ మనం రేపదిన దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఆయన నీ జల ప్రవాహ దారల ధ్వని విని అంటే జలం అంటే మనకు తెలుసు ప్రవాహం అంటే తెలుసు అవి దారంలాగా వస్తున్నాయి కాబట్టి జల ప్రవాహ దారలు ధ్వని విని కరడు కరడును తెలుపుతున్నది అంటే ఏంటంటే జలం అన్నప్పుడు మనకు తెలుసు దేవుని వాక్యము దేవుని వాక్యము మనకి బయలుదేరే కొద్దీ దారంలాగా ఆ ధ్వని విన్న మనమందరము మన అంతరంగం ముందున్న లోతులో ఉన్న ఆ కరుడు అంటే కరుడు అంటే డీప్ అనట్ కరుడు మరీ డీప్ విషయాలని ఆ కోరుకుంటున్నది అన్న విషయం ఒకటి కాబట్టి ఇది ఈ యొక్క ఆత్మీయమైన సత్యం నీ ముందున్న దేవు యొక్క ఆత్మ విశేషమైన దేవుని యొక్క మార్మంలోనూ తిరిగి తెలుసుకోవాలా అని దోషిస్తుంది అన్న వాక్యం ఇది ఆ మనం ఎప్పుడు ధ్యానించలేదు కూడా కాబట్టి ఈరోజు మనకి ఈ జీవం గురించి దేవుడు జ్ఞాపం చేస్తుండే నేను మీకు జీవం వివరానికి వచ్చినాను సమృద్ధి గల జీవాన్ని వివరానికి వచ్చినాను దాని తర్వాత ఏమంటున్నాడు నా నానం నిమిత్తము మీరు పోగొట్టుకుంటున్న ఈ జీవాన్ని దూరు వెక్కి తిరిగి పొందుకుంటారు ఇది కాక నిత్య జీవాన్ని మీరు పసికుంటున్నారు కాబట్టి ఇది కేవలం రక్షణ అనుభవానికి సంబంధించిందే కాదు పరలోకానికి సంబంధించింది కాదు ఈ లోకంలోనైనా వీటిని ఆనందిస్తావు వీటిని అభివృద్ధి పొందుతావు మీ జీవము అంచెలంచలుగా నువ్వు ముందుకు కొనసాగించుకొని పోతా ఉంటాం అన్న విషయం మీ వాక్యం జ్ఞాపం చేస్తాం చేయొచ్చు సరే ఇక్కడికి స్టార్ట్ చేస్తాను ఎవరికంటే పాయింట్స్ అంటే కాంట్రిబ్యూట్ చేయొచ్చు రవీంద్ర గారు మన తెలుసు ఇది మతైపు వార్త అయినా చెప్పారు కదా పదవద్దయ ముప్పై తొమ్మిది కదా ఇక్కడ తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను గానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని ఇక్కడ మత్స్య వార్తలు అన్న ఇంకో దిక్కడ ఎట్లుందంటే అంటే అది అది అది ఆత్మీయమైందని మనం అర్థం చేసుకున్నాము కానీ ఇంకో ఇక్కడ ఏముందంటే ఎక్కడుందంటే కొన్ని మార్కు శు వార్త ఎనిమిదో అధ్యాయ పది ముప్పై ఐదు తన ప్రాణమును రక్షించుకున్నగోరువాడు దాన్ని పోగొట్టుకు నా నిమిత్తములు సువార్త నిమిత్తములు తన ప్రాణములు పోగొట్టుకున్న దాన్ని రక్షించుకో అంటే ఇదంతా సువార్త అంటే ఆయన నామము కొరకే ఆ సువార్తలో అంటే ఆయన దేవుని కోసం సంపూర్ణంగా మన జీవితాలు త్యాగం చేసుకుని ఆయన ఆయన నామం నిమిత్తము సువార్త నిమిత్తం అంటే ఆయన అరిచిన నిమిత్తం లైఫ్ టైం అంటే సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే అది మనం పొందుకుంటాం ఆయనలో అంతేగాని ఏ అవకాశం లేదు అక్కడ ఉన్నాను అట్లా సువార్త నిమిత్తండి తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే అదిగా నిత్య జీవంలో కూడా స్వతంత్ర అక్కడ అంటే అంటే సువార్త అంటే ఆయన కొరకు త్యాగ పూరితమైన అది పొందుకుంటారు మిగతా రాదు అన్నట్టు అక్కడ అంటే అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన నామము ఆయన నామము ఆయన టైం స్పెండ్ చేయకపోతే నువ్వు మీ దగ్గర ఉన్నాయన్నీ పోగొట్టుకుంటాం అంటున్నారు అవునండి అది పోగొట్టుకుంటాము ఇంకోటి ఏంటంటే నిత్య జీవం కూడా పోగొట్టుకుంటాం కదా నాకు స్పెండ్ చేయబోతుంది అంటే వాళ్ళు ఏమి సంభవించి మన టైం అంటే సాక్రిఫైస్ చేసి వార్త వరకు మనం సాక్రిఫైజ్ చేసే టైం లోపంలోనే అన్ని చూస్తాం అంటున్నారు స్వాతంత్రించుకుంటామంటున్నారు గ్యారంటీ అన్న రెండు గ్యారెంటీ అన్నీ గ్యారెంటీ అదే అంటే ఇంకా అంటే ఇప్పుడు క్లారిటీ అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేనే ఉందా మనం నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు దేవుని వాకింగ్ వినకుండా అంటే నా గురించి నేను చెప్తున్నాను ఒకప్పుడు నా లైఫ్ గురించి చెప్తున్నా అట్లా ఉన్నప్పుడు నేను పని చేసుకుంటే ఏమైనా జీవనోపాధిగా అనేసి నా నా టైం అంతా పనికే కేటాయిస్తున్నా ఏదో ఆచారబద్ధంగా ప్రార్థన చేసుకోలేదోక ఐదు పది నిమిషాలు ఒక అరగంట వాకింగ్ ఆ లైఫ్ లో ఉంటే అది ఎక్కడ పొందుకోలేము అక్కడ కూడా పొందుకోలేదు అట్లా ఆయన ఆయన కొరకు సంబంధించిన మనకు తెలుసు అది అక్కడ పరిస్థితి అవున మందిరం వెలుపల బొర్రెపిల్లతో పాటు ఉండేవాళ్ళు మందిరం లోపలికి పోతున్నాను వాటిని అయితే ఆయన మహిమను తీసుకొని భూరాజులు అని విధానం అదే అన్న వాక్యం అంతేనా దీని గురించి ఇంకా మాట్లాడు నేను చాలా విషయాలు కంటిన్యూ చేయండి అన్న ఈ టాపిక్ ని చాలా విషయాలు దేవుడు వాక్యంలో చాలా ఉన్నాయని దీనికి సంబంధించిన వాక్యాలు ఈ అదే అన్న అదే అది గురించి విజయప్ర సార్ ఇంకా ప్రార్థనలోకి వెళ్దామా సార్ వెళ్దాం ఇంకా డిస్కషన్ ఎవరన్నా చేసేవాళ్ళు భాస్కర్ అన్న కానీ అప్పు బ్రదర్ హలో హలో యుడున్న మీకే స్తోత్రాలు వేస ప్రభా మీరు గొర్రెల కొరకు మీకు జీవాన్ని మరియు సమృద్ధి గల జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చిన ఈ రోజు మరొక మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఎవరు పాత్రులు ఎవరు కాదు అటువంటి జీవానికి అని ముఖ్యంగా తండ్రి నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రివిషన్ నాకు పాత్రలు కారన్నారు ప్రాభా తన సెలవును మోయని నాకు పాత్రుడు కారణారు ప్రాభా కాబట్టి నా నామం నిమిత్తము మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటారని మీరు జ్ఞాపకం తండ్రి నూరు రెట్లు దాన్ని పొందుకుంటారని చెప్పింటారు ఈ లోకంలో దాని తర్వాత ఇదిగాక నిత్య జీవంలో స్వతంత్రించుకుంటారని మీరు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఈ లోకంలో మీ అందరు సమృద్ధిగా జీవించాలా అనేది దేవుని చిత్తం అని ఈ రోజు మేము గ్రహించగలుగుతున్నాం ప్రభా ఆత్మీయ జీవితంలో సమృద్ధి రావాలా వాక్య పతనంలో ఆధ్యాత్మికమైన జీవితంలో సమృద్ధి ఉండాలా ప్రభావ సేవా పరిచర్యలో సమృద్ధి ఉండాలా ప్రభావ దారాళంగా మీ యొక్క వాక్యాన్ని మేము అనేట్ల పంచాలా అదే రీతిగా ప్రభావ ప్రతి వనరులను మీ సేవ నిమిత్తమే పంచాలా ప్రభావ ఇతరుల జీవితాలలో మా లైఫ్ ని ఇన్వెస్ట్ చేయాలని మీరు మాకు చూపిస్తున్నారు ఈ రోజు ప్రభావ డిస్టర్బింగ్ గా ఉంది ఇత కాలం ప్రభు ఈ లోకంలో అందరుకుందామని సాధించుకొని అన్ని పోగొట్టుకున్నారు కానీ ఎవరైతే నా నిమిత్తం వారిని పోగొట్టుకుంటారో మీరు చూపించినారు వాక్యాన్ని ప్రభు అది నూరు రేట్లు పొందుకుంటారు అన్నారు వాక్యాన్ని గ్రహించిన మేము జాగ్రత్తగా దీన్ని పాటించే బిడలుగా తయారు చేయండి ఎందుకంటే ఇది తండ్రి ఎంతో బలమైన వాక్యం తండ్రి కానీ ఎంతో కన్ఫ్యూజింగ్ వాక్యం కూడా ప్రభు దీన్ని మరణంతో పోల్చుకొని దాన్ని అర్థం తీసుకోలేని చుట్టలో ఉన్నారు ప్రభుత్వం మతపడ ఉన్న జీవితంలో కానీ మీరు మాకు దాన్ని నా నామం నిమిత్తము సువార్త నిమిత్తం దాన్ని పోగొట్టు ఉన్నవాడు తూకంలోనే నూరు రెట్లు తిరిగి పొందుకుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నిన్న దీన్ని గ్రహించి నేను జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలా ముఖ్యంగా ఇది అన్నింటి మేము చూపించి వారి జీవితంలో కూడా సమృద్ధిని తీసుకొని రావాలా పవన్ ప్రభా నిస్వార్థమైన సేవలను చేయమని చెప్తున్నారు విజ్ఞాపనం చేయమన్నారు ఇతరుల బాగోగుల గురించి ఆలోచించమన్నారు అటువంటి సేవలు మమ్మల్ని అందరం నడిపించండి వైరస్ విజృంభిస్తుండగా మీరు మాకు ఆదివారం మాట్లాడినారు ప్రభు ఇదిగో నా ఉగ్రత మీ మధ్యలో ఇంకా ఉండేదన్నారు ప్రభు అది మీరు ఎంతో కాలం క్రింద మాకు చెప్పినట్టు కనీసం ఇంకొక నాలుగైదు సంవత్సరాలు ఉంటుందని అయినా కానీ ప్రభు నేను దేని విషయంలో జాగ్రత్తగా భయంతోను గొడకతోను మీ సన్నిధిలో మేము గడుపులాగిన మీ యొక్క నీతి శక్తిని మిమ్మల్ని ప్రేమించి బిడలుగా మమ్మల్ని తయారు చేసి నడిపించామన్నట్టు ఆర్థిస్తున్నాం ఆసక్తి కలిగిన ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభా కాబట్టి కరుడు కరడుని పిలిచినట్లు ప్రభు మేము తనమల్లి మా హృదయాల అంతరంగంలో నుంచి ఘోషిస్తున్న ప్రభా ఈ వాక్యాన్ని గ్రహించి వాటిని పాటించలాగానే ప్రభావ అటువంటి లోతైన ప్రాంతాలకు మనం నడిపించామన్నట్టు ఆర్థిస్తున్నాం ఆ యొక్క వాక్యాలని సత్యాన్ని గ్రహించి మేము అనేట్లా చూపించాలా ప్రభావ అందు నిమిత్తమే మమ్మల్ని లోకంలో తీసుకొచ్చానని మేము విశ్వసిస్తున్నాం ఈ అవును ప్రభా ఆ యొక్క యోనా కూడా ప్రభావ ఆ యొక్క బూది గంధంలో ఉండడు ప్రభా ఆ యొక్క మరణాంధకారంలో ఉండడు ప్రభావ గర్భంలో అక్కడి నుంచి ఘోషించింది ప్రోవా ప్రకటించింది ప్రో అక్కడి నుంచి బయటకు వచ్చింది ప్రవ అటువంటి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని అందరినీ మీరు వచ్చిన మీకు ఎంతో వన ఈ రోజు అవును లైఫ్ రుచికి చూడలేనికైతే జీవితం ఉంది ఈ రోజు ప్రపంచం అంతటా వారికి వీటిని మేము చూపించడానికి అనుగ్రహించండి అద్భుతాన్ని చేకూర్చండి ప్రభుత్వ క్రైస్తవ సంఘంలో విశేషమైన సూచనలు చూపించమని ప్రార్థిస్తాం పవన్ తను మీరు దేవుడి గొప్ప దేవుడు సజీవాల దేవుడు అని మనుషులు సాక్ష్యం ఇచ్చి కార్యాలు చేకూర్చండి హాస్టర్స్ వారి జీవితాలు తిరిగి మీకు సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేసే బిడలుగా తయారు గొప్ప గొప్ప ద్రవజనం లేవనెత్తండి ప్రభుత్వ ఎందుకంటే చాలా మంది లోకానికి విడిచిపెట్ ఆయన మా మా కాలానికి ఇంకా కావాలని చాలా మంది కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రేరేకించమని ప్రార్థిస్తున్నాం గొప్ప సేవకులను లేవనెత్తే మీరే మహిమనండి మేము చేస్తున్న ప్రతి పనిలో విజయం అనుగరించమని సుఖరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ చేస్తున్నా సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ చర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమస్ తండ్రి కృప ని కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకుని ప్రభావ మమ్మల్ని చదివలపై నిలబెత్తున్నారా యువరాత్రి మమ్మల్ని కాచి కాపాడే దేవ ఈ సూత్రమే నా దేవ ప్రభా ఈ పిజలకు మమ్మల్ని తాయచేసుకున్న ప్రభావ మీకు మరణ భూస్త పునరుద్ధారా అబ్రహం సంతానక మందులు మార్చుకున్నారు ప్రభావ ఎన్నెన్నో వాగ్దానాలు ప్రభావ మీరు మాకు అనుగ్రహించినయన నీకు అన్నాను ఇతయ్య మరి విశేషంగా ప్రభావ ఎన్నోన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఈ రోజునైనా దాన్ని బట్టి నీకు నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం మీకే కలుగుని వార్త అలలీయ నా దేవ నా ప్రభా ఈ రోజు వార్తల మీరు మాత్రం మాట్లాడిన నిమిత్తం ప్రభా నా దేవ్ నా తల్ని మా జీవితాల మీరు సమర్పించుకునే సువార్త నిమిత్తం సమర్పించుకుని ప్రభావ ఆయన సాక్రిఫైస్ చేసుకుని ప్రభా ఆయన మీ సేవ మేము చేయాలి ఇస్తాం ప్రభా అదేవా విషయాన్ని మీరు మాకు హెచ్చరించినారు ఓ ప్రభా అది ఎంతో మంది ప్రభావం అర్థం చేసుకోవాలి ఎట్లా మేము అర్థం చేసుకోవాలా ఒక వాక్యాన్ని ప్రభా ఏ రీతిగా పాటించాలా అది పాటించినప్పుడు ఏ రీతిగా మా మేము జీవిస్తాం మా జీవన విధానంలో ఓ ప్రభావ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ప్రభావం కొన్ని విషయాలు మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి మీకు వన్ ప్రభావే కృతజ్ఞతలు తీసుకున్నాం ప్రభావితం ఈ ప్రభావ అనేక మంది విషయాలు మాకు బయలుపరిచి మమ్మల్ని ఎంతగానో బల బలపరిచేందుక నీకు వన్ ఆయన నా దివా నవాక్యం పట్ల మాకు ఎంతోగానో ఆసక్తి కలిగింది ప్రభావ ఇది మేము పాటించాలా ప్రభావ విని సంతోషించేది కాదు ప్రభావ అది మేము సంపూర్ణంగా మేము పాటించాలా అది ప్రాక్టీస్ చేయాలా ప్రభావ ఆయన ఇసు ప్రభా నామం నిమిత్తం అనదములను నా పేర్లు లేను సమస్త పోగొట్టుకునే కానీ ఓ ప్రభు అందరూ పొందుకుంటారని మీరు మాతో మాట్లాడారు ప్రభా ఆయన ఈ లోకంలో కూడా మీరు మాకు ఇస్తన్నారు ప్రభా నికు వన్నాలేస్తూ ప్రభా ఎందుకంటే ప్రభావ అలాంటి సేవ కలవరితమైన జీవితం సేవా జీవితం మీరు చేయాలి ప్రభా ఆయన నీకే వన్నాలి ప్రభా అశిద్రతన్ని గొప్పదేవ ఎంతగా ప్రభా మమ్మల్ని ప్రేమించిన ఆయన మీరు మా అతను మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ఈ వాక్యం యొక్క లోతులకి ఇంకా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం రక్షణ పొంది ఓ ప్రభాన ప్రార్థన చేస్తే కాదు ప్రభ ఎన్నోన్ని విషయాలు మీరు చేయాలా అది అది నాన్న నా నామం నిమిషన్ ప్రభావ అదిట్లో మీరు చేయాలని మీరు మాతో మాట్లాడే ప్రభావ అని అన్నారు ప్రభావం పట్టుకొని జీవించాలని సహాయపడతా ప్రస్తున్నాను ఒక ఐదు మంది విచారాలతో మీరు కొట్టుకొని పోకున్న ప్రభావ ఎన్ని పనులున్నాయి కానీ ప్రభావ మీ స్వార్థ ప్రకటించాల ప్రభా ఆయన ఏసు అన్ని కృషి ప్రభా ఏసుక్రీస్తు నామం ప్రభా ఆ నామంలోనే రక్షణ ఉందని మీరు ప్రకటించాలయ్య అయితే ఆ నామం నిమిత్తం పూర్వమైన భక్తులు ప్రభావ గొప్ప గొప్ప సేవకుల మీద బిడలనైనా ఆ నామం కొరకు ప్రభా ఎంత దూరంలో వెళ్లిన ప్రభా వాళ్ళ జీవితాల ప్రభా మరణ ప్రభా శ్రమనుభించి ఓ ప్రభావిజయం పొందిన ప్రభా నీకు వర్ణాలేసయ్య ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు ప్రభా యసుప్రభ తన ఆ నామం లో ఎంతో గొప్ప శక్తి ఉంది ప్రభా ఆయన యేసు ప్రభా ఏదో యేసుక్రీస్తు నామం అని ఉత్తరించడం కాదు ప్రభా ఆ నామం శక్తిని ఆ నామం దేని అనేది అనే విషయాలు ప్రభావ ఆ నామం పట్టుకున్న వారు ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు తను మాట్లాడినారు ప్రాభ దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావం ఈ వాక్యం నేను పట్టుకోవడం జీవించాలా అనే భ ఈ యొక్క దినవంత ప్రభావ నూతనమైన త్రిపరమ కనిపించాల నూతన అభిషేకరమ కనిపించే ప్రభావ ఈ వాక్యం ఆయన ప్రకటించాల ప్రేమతో ప్రభా ఆయన నూతనమైన అభిషేకం గురించి ఓ ప్రభా మీ వాక్యం మీద సత్యమే మేమందరం గ్రహించి ప్రభా దాని ప్రకారం జీవించాలా దాన్ని పాటించాలా ప్రభావ అనేకులు ప్రకటించాలా ప్రభావి సేవా జీతంలో నడిపించమని ప్రార్థిష్టం లేసు జీవితాన్ని ప్రభా సంపూర్ణగా త్యాగం చేస్తున్నాడు ప్రభా ఆయన ఇసు ఎక్కడ కూడా అపవిత్రలో పడుకున్నాడు ప్రభావి ప్రతి క్షణం ప్రభా ఆ కళ నెరవేరేంత వరకు ఎంతగానో జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించినయన నీకు వర్ణాలు ప్రభా నా దేవా ఇసు ప్రభా మీ వాత్ర ఉంది ప్రభా నైనా ఆయన మీ బిడ్డకు ఏ హాని జరగనీయలేదు ప్రభా ఆయన రాజులు మీరు గర్ధించిన ప్రభా మీ బిడ్డలు ఆయన ఇసు ప్రభావం నాకు అంది ఈ లోకంలో మనుషుల ప్రభావ ఏదో తెలుగుతోంది భయంతోనే ప్రభావ ఆయన ఈసు ఈ లోకం మీద అంటుకొని జీవిస్తుండగా ప్రభావం సువార్థ పని చేయలేనిస్తుండగా ప్రభావ అధికరించమని ప్రాధిస్తుంది ఆయన కృపజీపించే ప్రభావ వాటిని షేధించుకొని ముందుకు పోవాలి ప్రభుత్వ ఏమో దాని జీవితం సాగిస్తుంది జీవితం జీవితాన్ని సాగిపోవాలి స్వస్థ ప్రభావం సంకూలతలు నేర్పించి రక్షణ ప్రణాళికలు నేర్పించడం ప్రార్థిస్తారు ప్రతి బిడ్డలు ఆకర్షించుకోవడం రక్షణ ప్రార్థిస్తా ఒక ఆత్మ కూడా నటించుకోవడానికి ఇష్టం ప్రతి ఒక్కరికొక ప్రభావలో మీరు మళ్ళీ ఇష్టాలని ఓ ప్రభావ మందాలి మీ సకల జిల్లాకు ప్రకటించాల అనేకలు మీ సెలవుతో మీరు తీసుకొని రావాల ప్రభావం వేరే ఒక మంద కూడా కలగినప్పుడు మందర కలవాలి ఆయన అంశీ ప్రభా ఆ యొక్క మందు కోసం ప్రాభాలు ప్రాయసన్న వాళ్ళకి ప్రభావం గొర్రెల కాఫరీ నీళ్ళు ప్రాబ్బాయినా గొర్రెల కోసం ప్రాణం పెట్టిన ప్రభావం అందరి కాబట్టి మేము కూడా ప్రభావ ఆ సమో సహోదరుల నిమిత్తం ప్రాణం మనం కూడా ప్రాణం పెట్టి బద్దులు మొహినామని పత్రికలో ప్రభా ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తుంటే ఓ ప్రభావ ఈ అందుకు రక్షణ పొందాలని ఆ ప్రయాసంలో ఎంతో మంది ప్రభావం సువార్తలో ప్రభా సువార్త నిమిత్తమై ప్రభావ ప్రాణాలు త్యాగం చేసినప్పుడు ఆయన అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ఆ రీతికి అప్పుడు ముందుకు పోలాగా ఈ సత్య నియమానికి ధైర్యంగా ప్రకటించలాగా సహాయపడండి ఆయన ఈ సుప్రభా పత్రిక స్వస్థలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ జీవితంలో రావాల్సిన మేలు ఆశలు దయించే మనం ప్రార్థిష్టమో గొప్ప దేవా అక్కడ దినాలి నేను ప్రభావ ఈ ఉగ్రత ఇంకొని మా మధ్య ఉందా మీరు మా హెచ్చరించారు ఆయన పరిశుద్ధు తాను మీరు రోషం గల దేవుడైన రేస్తాయి అనుకోండి బాబా మేము రోషం పౌరుషం కలిగి ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రభావ మేము ముందుకు పోరాయపడి మీరు పరిశుద్ధులైనా మేము కూడా పరిశుద్ధంగా జీవించాలి ప్రాభ ఆయన ఇప్పుడు ప్రభావ మీకు సంపూర్ణమైన జ్ఞానము ఆత్మస్థంభం వివేకం కలిగి రాబా మీరు సేవ జీవితాలు నడిపించి ప్రభావ మీకు అంశంలో అధికమైన ఆత్మీయమైన విషయాలు అనేకమైన మార్గాలు మాకు బయలుపరిచి సంపూర్ణీతం అర్థం చేసుకుని ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేసి మీరే మాట్లాడే మైంపు ఉంది మీకు రాక మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమో త్వరలో రాను ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామూల ప్రాతి అవుతున్నారు అవున పక్క అన్నారు చక్రవర్తి యి వందనాలు ఇస్తుంది ముగ్గురు సన్నిధికి చేరాలా మరీ ముఖంగా ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు మన ముఖ్యంగా స్వస్థపరిచేయండి మనకున్న ప్రతి సమస్య బిరుదా రేయి చేయండి వాళ్ళకు రావాల్సిన ఆశ్రదాలు రావాలా మంచి ఆరోగ్య బలం దయచేయండి వాళ్ళు చేసే పని ఒక పరిచర్గా మీరు సేవ జీవితంలో మీరు తోడు ప్రతి ఆర్థిక సిబ్బంది ప్రతి ఫైనాన్స్ త్వరలో మీరు తీసివేయండి మరి ముఖ్యంగా ఉగ్రత విషయం ప్రకటిస్తున్నాను ఈ వైరస్ లో ఎంతమంది వాళ్ళు మరి వాళ్ళకు కూడా ఇస్తున్నా మాకు కాపుదల ఇచ్చినట్టు వాళ్ళకు కూడా కాపుదల పెట్టండి మీరు ఎక్కడికి భద్రపరచుకోండి వాళ్ళ చుట్టూ మీరు కంచి పెట్టండి మంచి ఆరోగ్య బలం దయచేయండి వాళ్ళ ధ్యానం దయచేయండి ఇస్తున్నావా వాళ్ళ డాక్టర్ నర్సులతో మీరు మాట్లాడండి దోచుకొని వెళ్ళలేదు వాళ్ళ తలంపులన్నీ ఖార్మార్ కావాలా మరి ముఖ్యంగా ఇస్తుకంలో ఎంతో మంది ఫైనాన్స్ ప్రాబ్లమ్ తో బాధపడతారు ప్రతి బాధ నుండి వాళ్ళ విడుదల ప్రతి అనారోగ్యం నుండి వాళ్ళకు విడుదల దయచేయండి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు తీసుకుండి మళ్ళీ మరి ప్రతి ఒక్క మీ సన్నిధికి రావాలా మీ యొక్క మోకాలు గొంగలా ఇస్తున్నా మరి ముఖ్యంగా ఇస్తా ఈ వర్షకాల సమయం ముందు ఎంతైతే ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళ వాళ్ళతో మీరు మరి రైతుల పట్ల పంటల పట్ల గొప్పకారం మీద జరిగించండి మీరు వాళ్ళకి ఇస్తున్నా అదే విధంగా గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేయాలా ఈ గొప్ప కారం మీద జరిగించండి మరి ముఖ్యంగా ఇస్తాం వాక్యం ప్రకారం జీవించాలా రాబోయే రోజులు ఇస్తున్నా అందరు నీకు సిద్ధపడి ఉండాలా ఇస్తున్నా వాక్యం ప్రకారం మేము ఉండాలా ఇస్తాం పలి పనికి మా కొత్త జీవితాన్ని మేము ప్రారంభించాలా మరి ఎంతమంది బిడ్డ తెలుసుకోలేదు ఈ సమయంలో వాళ్ళని తెలుసుకోవాలా ఎందుకంటే చూపించాలా పనికి వెళ్ళి నువ్వు గొప్పించి రాక మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణి సర్వాధికారి సర్వకృపా ఈస మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గది దేవా మా ఎదుట నుంచి ప్రభ జీవంలో నీకు ప్రవేశించుటకు తండ్రి ప్రభా మా ప్రాణమును మేము తండ్రి నాయన అది గొప్పగా మా యువని ఈచలను తండ్రి శరీర కోరికలను దురాశలను సహితం తండ్రి విడిచిపెట్టి కేవలం నాయన ఈ మా ప్రాణములను మీ సువార్త నిమిత్తం మీ కొనే నిత్య జీవములో దానిని దక్కించుకునే వరం ఉండటకు సాయం చేయండి ప్రభా అటు మనస్సును అటు ఆలోచనలను మాకు దయచేయండి ప్రతి క్షణము నాయన మేము గుర్తుంచుకునే విధంగా మాకు సాయం చేయండి తండ్రి ఈ లోకంలో మేము అడుగులు వేస్తూ తిరుగుతూ ఉండాలి తండ్రి ప్రభ ఆయన మేము వాటిని నడిచిపోకుండా తండ్రి ప్రభా ఎల్లప్పుడు మా హృదయములో ఈ యొక్క వాక్యము నాటబడుటకు మాకు సాయం చేయండి తండ్రి విత్తబడిన వాక్యం మాకు ఎంతగానో నాయన ఈ సురాజీవము నాయన కలుగజేసే విదమగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన ఏషయ తండ్రి ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి మా నిమిత్తమై నాయన కల్లువరి సిల్వల్లో ప్రాణం పెట్టిన ఏషయ మీ యొక్క ద్వారా తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ఆ యొక్క పాప విడుదలకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన ఎంతో గౌరవమైన పాపాలు చేసినా మాకు నాయన మా యొక్క చీకటిని తండ్రి నిజమైన వెలుగులకు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నానికి మీకు వందనాలు చెల్లి తండ్రి సహాయం చేయండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి అదే మాదిగా నాయనమిత్తము అడ్డుగా ఉన్నది ప్రతి మేము విడిచిపెట్టుకున్న మాకు సహాయం చేయండి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదే మరిగా నాయన విశయ ఈ యొక్క వాక్యం మా జీవితంలో ఫలింపజేయమని వేడుకొని చుంటున్నాం తండ్రి నాయన కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి వారికి రక్షణ దయచేయండి తండ్రి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి ప్రభు ఆయన మీరు బయలు బయలుపరిచిన ఆ యొక్క నాయన వందనాలు ప్రభు అది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నాను తండ్రి ప్రభు నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మా చుట్టూ మీ యొక్క అగ్ని కంఛన్ వేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అదే మరిగా రైతులను నైనా వలస కూలీలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం వారికి కూడా రక్షణను దయచేయండి రెండంతల ఫలము దయచేయండి ముఖ్యంగా తండ్రి ప్రభా వరల్డ్ వైడ్ గా జరుగుతున్న ప్రసిక్యూషన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వారు అన్ని తెగించుకుని తమ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు ప్రభా ఆయన ఆ గుంపులో మేము కూడా ఉండి కష్టపడే వారంగా ఉండటానికి సాయం చేయండి ప్రయాసపడుచు సువార్తను ప్రకటించే వారంగా ఉండటానికి సాయం చేయండి తొందర ప్రభుత్వాయినా ఈ సోజా బ్రతుకు క్రీస్తే చాలా లాభము అనే విధానంగా మేము జీవించడానికి సాయం చేయండి తొంభై రోజుల ఈ యొక్క జీవితం రెండు రోజుల గుడారం ఆయన కొంతకాలం ఇక్కడ నివసించవలసిన వారమే ప్రభు ఆయన మా యొక్క మా యొక్క నాయన నివాస స్థలం నిత్య జీవం ప్రభు ఆయన దాన్ని మేము పోగొట్టుకోకుండా తండ్రి ప్రభు ఈ రక్షణను కొనసాగించుకుని ముందుకు వెళ్లే వారంగా ఉండటానికి సాయం చేయండి బలపరచండి ప్రభావ దీవించి ఆశీర్వదించండి అదే మరిగా నాయన ఎస్ఐ ఎమ్మెల్యే అంటే వారిని సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి ఆయన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఉన్న ఓదార్చండి తల్లిదండ్రులు నోటి వారికి ఆయన తీర్చమను వేడుకొని చుంటున్నాం అభిరామ్ బ్రదర్ ని కృష్ణ బ్రదర్ ని విక్రమ్ బ్రదర్ ని మీ చేతులకు అప్పది సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ రక్షణ వారికి అనుగ్రహించండి జాస్వాన్ని బట్టి ప్రారంభిస్తుంటున్నాం తండ్రి కళ్ళను ముట్టండి ప్రభు కిడ్నీలను ముట్టండి ప్రభు ఆయన ఆ బిడ్డకు ఆయన సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి అధినట్టి నుండి అరికాల వరకు సంపూర్ణ ఆరోగ్యం దాయించేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించండి ప్రభావ అదే మరిగా ఆయన తండ్రి కుటుంబంలో శాంతి సహానలు దాయిండి ప్రభా ఎస్ఎంఎస్ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన దీవించండి ఆశీర్వదించి బలపరచండి టీంలో ఉన్న వ్యక్తులను అదేవిధంగా ఎవరైతే రాలేకపోయినా బ్రదర్స్ అప్తం చేసుకోండి వారి జీవితాల్లో సర్వసమృద్ధిని సంపూర్ణ ఆరోగ్యమును సంపూర్ణ నిశ్చితములు చేసేవారాగా ఉండటం సాయం చేయండి అల్పుడు నా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప వెలుగుకై మరొకసారి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు అయినటువంటి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాము తండ్రి సార్ వాళ్ళు లేరా లేదన్నా మీరు నేను ఇవ్వాలేషన్ ఇవ్వాలన్నా ఇవ్వండి సార్ ఇవ్వండి మన ప్రవీణ ఏ పరిస్థితి సమాధానం నడిపించు మనందరికీ సదాకాలం తోడైండు దాకా యూ సార్ అదే లేట్కి వచ్చి అంటున్నా హై కాలేజీ లో పెట్టా లేట్ అయింది అక్కడ అందుకు లేట్ అయింది అండి ఇప్పుడు వస్తా చూరండి ఇప్పుడే వస్తాను నేను పంపిస్తాను అది లేదు లేదు ఓకే అండి ప్రెషర్ పంపించ